కళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి నేను నా రచనలు పుస్తకంలో మూడవ చాప్టర్ మరణానికి మెట్లు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం జనవరి మాసం ఆఖరి రోజు అప్పుడే జబ్బు తేరుకున్న నాకు స్థలమార్పు మంచిదని నా కోరిక మీద ఇండియాకి పంపడానికి నిశ్చయించారు నా పిల్లలు కమలా నీహార్లు వాషింగ్టన్ నుంచి ఇండియాకు వెళ్లే డెల్టా ఫ్లైట్లో న్యూయార్క్ వరకు ఫస్ట్ లో అక్కడ ఫ్లైట్ మారి ముంబై వరకు బిజినెస్ క్లాస్లో ఎంచక్క హాయిగా ప్రయాణం చేశాను త్రవపడువునా ఎయిర్ హోస్టెస్లు నన్ను ప్రత్యేకంగా స్పెషల్గా చూసి ఆదరించి సానుభూతి కనపరిచారు టాయిలెట్స్ కూడా చెయ్యి పట్టుకుని తీసుకెళ్లారు వీల్చైర్ ఏర్పాటు చేశారు స్పెషల్ వెజిటేరియన్ భోజనం ఇచ్చారు మంచి విఐపి ట్రీట్మెంట్ అనుభవించాను వీళ్ళు నా వయసు లాగ చేస్తున్నారా నా ముఖంలో ఏదైనా ఆకర్షణ ఉందా లేక అందరికీ ఇలాగే చేస్తారా నాలో నాకే సందేహం వచ్చింది ముంబై చేరేటప్పటికీ అర్ధరాత్రి అయింది ఎయిర్పోర్ట్లో అందరి ముఖాలు వికసించి ఎంతో ఆనందంగా కనపడ్డాయి అక్కడ ఏదో పండగ జరుగుతున్నట్టు అనిపించింది ఏమిటి చెప్పా ఎవరైనా వియ్యపి వస్తున్నాడా నేనే ఆ వి విఐపియేమో నాలో నేనే నవ్వుకున్నాను మా కమల తోడి కొడలు పూర్ణిమ నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది కారు వరకు నేను గ్రాండ్గా సినిమాలో హీరోయిన్లాగా నడిచి వెళుతుంటే త్రోవలో అందరూ నా రాక కోసం నిరీక్షిస్తున్నట్టు నాకు రిసెప్షన్ ఏర్పాటు చేసినట్టు అనిపించింది భ్రమ ఇంకా ఈ పెద్ద వయసులో కూడా మంచి అందమైన ఊహలే వస్తున్నాయి దూ ముంబాయి వాతావరణం ఎంతో బాగుంది లేత వేసవి చిరుచెమటలతో ఆరంభమైన ఇంకా చల్లగానే ఉంది నా మూడవ కూతురు కమల అత్తవారింట్లో నా బస చాలా గౌరవం చేసి మర్నాడు మద్రాసుకు వెళ్లే ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్కి పంపారు నేను అమెరికా నుంచి వస్తున్నా వెడుతున్నా ఎప్పుడూ లగేజ్ ఎక్కువే యథాప్రకారం బరువు ఎక్కువ ఉండడం వల్ల డబ్బు కట్టమన్నారు నా అదృష్టం కొద్దీ ఆ ఫ్లైట్లోనే వెడుతున్న మా స్నేహితులు నటరాజన్ కనపడ్డారు రాజుగారి ఆవులు మావి కలిపి నూరు అన్నట్లుగా అతని లగేజీతో నాది కలిపి బయటపడ్డాను ఫై ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ అందరూ నా ఆప్తబంధువుల్లాగా అనిపించారు ఒక ఎయిర్ హోస్టెస్ అందరికీ ఒక్కొక్క క్యాండీ ఇస్తూ నా చేతిలో గుప్పెడిపోసి యులుక్ బ్యూటిఫుల్ అని అంది యూ లుక్ బ్యూటిఫుల్ అంది రెండు పౌన్లు బరువు పెరిగినట్టు అనిపించింది మరొకే ఎయిర్ హోస్టెస్ ఈ చీర రంగు నీకు బాగా నప్పింది అంది జ్యూసిస్తూ పొగడతలెంత బావుంటాయి కదా నిజమైనా కాకపోయినా ఆ నిమిషానికి ఆనందం చేకూరుస్తాయి అయినా ఇంతమంది ప్రయాణికులున్నా నన్నే ఎందుకు పొగుడుతున్నారు పొగిడితే నా వయసు తగ్గుతుందా నా బ్రతుకు నిండుకుంటోందని ఉత్సాహపరచడానికి అన్నమాటలేమో ఆ పొగిడిన ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన భోజనం పొగడ్తలతో కూడుకుని ఇంకా రుచిగా అమృతంలాగా అనిపించింది ఎన్నాళ్ల తర్వాత ఇండియాలో వంటలు తింటుంటే ప్రాణం లేచి వచ్చింది చెన్నై ఎయిర్పోర్ట్లో దిగి నడుస్తుంటే ఇక్కడ కూడా అందరూ అమ్మా వచ్చారా సంతోషం అన్నట్టు ఆనందంగా నవంక చూసారు చూశారు హోమ్ అవడం వల్ల ఇలా పిచ్చి ఊహలొస్తున్నాయి నా కూతురు సీత కోసం వెతుకుతూ ముందుకు సాగాను దూరంగా బూరి బుగ్గలతోనవుతున్న నా కూతురు కనబడింది తొందరగా నడిచి అమాంతం కౌగిలించుకున్నాను ఆనందంతో దాని బుగ్గలు ఎరుపెక్కాయి నా కళ్ళు చెమ్మగిల్లాయి అడయార్లో ఉన్న చిన్నపాప నా కూతురు సీత ఇల్లు చేరా అసలే ఇండియాకి వచ్చిన హుషార్లో ఉన్న నేను ఆ ఆనందంలో డ్రైవర్ చేతిలో మరి కాస్త డబ్బు ఎక్కువ పెట్టేసరికి వాడు నమస్కారాలు పెడుతూ వదల లేనట్టు నడిచి వెళ్లాడు దూరాన్నించే నన్ను చూసిన వాచ్మెన్ పరుగును వచ్చి సామాన్లు తీస్తూ అమ్మగారు చాలా చిక్కారు మెట్లెక్కకండి లిఫ్ట్లో రెండమ్మా అన్నాడు పాపం వీడిది జాలిగుండే అనుకుంటూ పైకి వెళ్లాను వెల్కమ్ అమ్మమ్మ అంటూ నా చిన్ని మనవుడు దుష్యంత అవగిలించుకున్నాడు నమస్కారమమ్మ నా పేరు నారాయణమ్మ మీ ఇంట్లో పనిమనిషిని తెలుగుదాన్నే చిత్తూరు మా ఊరు చిన్నమ్మ ఎప్పుడూ మీ మాటలే చెప్తుంటారు అంటూ చేతులు కట్టుకుని నిల్చుంది వీళ్లంతా నాకెవరు ఎంత ఆప్యాయంగా పలకరించి మాట్లాడుతున్నారో ఇది అమెరికాలో కనబడదు తెచ్చిపెట్టుకున్న నవ్వు ముఖంతో హాయ్ అంటారు కానీ అది అసహజంగా మీట నొక్కితే బొమ్మ మాట్లాడినట్లుగా ఉంటుంది నేను వచ్చానని తెలియడం ఏమిటో వరదసగా ఫోన్ కాల్స్ ఆరంభమయ్యాయి ఎప్పుడు పిలిచేవాళ్ళు సరే సరే పూర్వం గర్వంగా బెట్టుసరిగా ఉండే భామలు నేనంటే వీళ్ళకి అనిపించిన మరికొందరు ఎక్కడ లేని వాళ్ళు ఈ ట్రిప్లో నన్ను భోజనానికి పిలిచారు పిలవడమే కాకుండా కార్లలో తీసుకువెళ్లి విందులు చేసి బట్టలు పెట్టి గౌరవం చేశారు ఈ గౌరవాలన్నీ నాకు పూర్వం జరగలేదని కాదు ఇప్పటి ప్రవర్తనలో ఏదో ప్రత్యేకత కనబడింది ఇది నీరసించిన నా మనస్సు అయ్యుండొచ్చు ఇరవై నాలుగు గంటలు ఊహప్రపంచంలో మునిగితేలే నాకు నా వయస్సు అనుక్షణం నీడలాగా వెంటాడుతోంది పాపం దాదాపు ఎనభై ఏళ్ళు వస్తున్నాయి ఎన్నాళ్ళుంటుందో ఏమిటో అని జాలిపడేలాగా చేస్తున్నారేమో ఆశ్చర్యం షాపింగ్కు పెడితే రాధా సిల్క్స్ టీవీ జ్యువెలర్స్ మొదలగు వాళ్లంతా కాఫీ కూల్ డ్రింక్స్ ఇచ్చి ముందుకంటే ఎక్కువ గౌరవం చేశారు అమెరికా నుంచి వచ్చానను ఆర్టిస్టునూ లేక మళ్ళా నా వయసుకి ప్రాముఖ్యం ఇచ్చు నేను ఇండియాకు వస్తున్నానని తెలియపరచగానే నా ఎందు అభిమానంతో హైదరాబాద్ రేడియో టీవీ విజయవాడ రేడియో చెన్నై టీవీ వారు నాకు ప్రోగ్రాంలు ఇచ్చారు అన్ని చోట్ల పాడాను సంగీతం కంపోజ్ చేసి కొందరి చేత పాడించాను టాక్స్ అండ్ ఇంటర్వ్యూల్లో మాట్లాడాను పూర్వమంతా బాగా పాడలేకపోయినా అప్పటి పేరు పురస్కరించుకుని నన్ను పిలిచారంటే నా బ్రతుకు ఆఖరి చాప్టర్లోకి వచ్చిందని అర్థమైంది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాసు రేడియో మొదలుపెట్టినప్పటి నుంచి అనగా అరవై ఒక్క సంవత్సరాల నుంచి పాడుతున్న నన్ను రేడియో ఆడబడుచు పుట్టిల్లు అత్తిల్లు ఒకటే అయిన నాకు మద్రాసు రేడియో స్టేషనే పుట్టిల్లు చెన్నై హైదరాబాదు విజయవాడ పిఠాపురం కాకినాడ నెల్లాళ్ళు పాటు టూర్ తిరిగాను ఎత్తిన కాలు కింద తిన్న పదార్థం తినకుండా పాడిన పాట పాడకుండా తిరిగాను తిన్నాను పాడాను ఇండియా చారడం తడవు చేసింది పాడిన కొద్దిచోట్లలోనూ విన్న కొద్దిశ్రోతలు సంగీతంతో పాటు సాహిత్యాన్నీకూడా అవగాహన చేసుకునే రసికులవడం వల్ల ఆనందిస్తూ విన్నారు ఇందువల్ల అర్ధశతాబ్దం వెనక్కి వెళ్ళి పూర్వపు గాత్రం మళ్ళా వచ్చినట్లు పాడగలిగాను ఇలాంటి సమయాల్లోనే ఏదో శక్తి నన్ను సునాయాసంగా పైకి తీసుకువెడుతున్నట్టు అనిపిస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మార్చిలో రికార్డింగ్ వెళ్లాల్సిన ఉదయం ఎనిమిది గంటలకు వెళ్లిన మనిషిని రాత్రి ఎనిమిది గంటల వరకు రికార్డింగ్లోనే ఉన్నాను పంతొమ్మిది వందల మొదటి స్వాతంత్ర దినానికి నేను ట్యూన్ చేసిన పాట పాడిన పాట మామయ్య కృష్ణశాస్త్రి జాతీయ గీతాలు ఇతర ఆర్టిస్టుల చేత పాడించి రికార్డ్ చేశాం మధ్యాహ్నం నా జానపద గేయాల రికార్డింగ్ జరిగింది ఉదయమే ఫ్రెష్గా పాడదామని వెళ్ళిన నేను ఇతర ఆర్టిస్టులకు నేర్పడం పాడించడం ఆ టెన్షన్తో అలసిపోయి పాడగలిగినంత బాగా పాడలేదనుకున్నాను తర్వాత మళ్ళా ఇతర ఆర్టిస్టుల పాటలు మిగిలినవి రికార్డింగ్ రాత్రి ఎనిమిది గంటల వరకు జరిగింది కింద కూర్చుంటే లేవలేని మనిషిని కింద కూర్చొనే గంటల తరబడి హార్మోనియం వాయించాను పాటలు నేర్పించాను పాడాను ఎక్కడి నుంచొస్తుంది నాకీ బలం భగవంతుని అనుగ్రహం కాకపోతే అదే రోజు సాయంత్రం ఆరు గంటలకి పోలవరపు కోటేశ్వరరావు చిన్న కాన్సర్ట్ ఏర్పాటు చేశారు తిన్నగా రేడియో స్టేషన్కి కారు తీసుకువచ్చి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఓర్పుతో వేచి ఉండి అక్కడ్నుంచే తిన్నగా పాడే స్థలానికి తీసుకువెళ్లారు ఎందరో అభిమానులు ఆప్తులు రెండు గంటలు నా కోసం కాచుకున్నారు ఇంతమందిని ఎలా నిర నిరుత్సాహపరచగలను నిజానికి ఆడియన్స్ ఎక్కువ మంది ఉన్న పాట బాగా పాడగలను ఆరోజు అక్కడున్న శ్రోతలు పాటలు కోరుకుంటూ సాహిత్యాన్ని భావాల్ని అనుభవిస్తూ ఆనందంగా చప్పట్లు చరుస్తుంటే నా ఉత్సాహం ద్విగినీకృతమై ఎంతసేపు పాడానో ఎన్ని పాటలు పాడానో నాకే తెలియదు రాత్రి పదకొండున్నరకి ముగించాను ముగించే ముందు అక్కడున్న పెద్దలు ప్రశంసిస్తూ సౌత్ అంతటికీ మొదటి లేడీ మ్యూజిక్ డైరెక్టర్ అని మ్యూజిక్ కంపోజర్ అని పైనర్ అండ్ అని నా ఎచీవ్మెంట్స్ అన్నీ గుత్తగుచ్చి చెప్పి నా ప్రతిభను పొగుడుతూ దండలతో ముంచెత్తి నా మీద మల్లెపూల వర్షం కురిపించారు ఈ వయస్సులో ఈమాత్రం శక్తినిచ్చిన భగవంతునికి మనస్సులో జోహారులర్పించాను నా శరీరం అక్కడున్నా మనస్సుమాత్రం టకటకమని పది మెట్లు పైకి వెళ్ళింది ఇంకా పైకి వెడితే ఎవరికీ కనబడదు మార్చి ఇరవయ్యో తేదీ రాత్రి పదకొండున్నర వరకు పాడి కూడా తెల్లవారుఝామును లేసి విజయవాడలో శాతవాహన ఎక్స్ప్రెస్లో బయలుదేరి సామర్లకోటలో దిగాను పిఠాపురంలో కచేరీ ఏర్పాటు చేసిన భట్టు నా మేనల్లుడు సుబ్రహ్మణ్య శర్మ కొడుకు కార్లు తీసుకొచ్చారు నేను పుట్టి పెరిగిన ఊరు కాకినాడ మీద మోజుకొద్దీ ముందు కాకినాడే వెళ్లాను ఆ సాయంత్రం శర్మ కుటుంబంతో సహా పిఠాపురం బయలుదేరాం కార్లో నా చిన్నతనంలో సూర్యరావుపేటలో మేమున్న ఇల్లు చూసుకుంటూ వెళ్లాం అక్కడ రైలు గేటు మారిపోయి దానిమీద ఓవర్ బ్రిడ్జి కట్టారు తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ అది దాటక పాపం రూపు మారిపోయి మెయిన్ బిల్డింగ్ ఒక్కటే కనపడుతున్న పిఠాపురం మహారాజా శరణాలయం కనబడ్డాయి తర్వాత వరల్డ్ వార్ టూ రోజుల్లో మిలిటరీ ట్రూప్స్ కోసం టెంట్స్ వేసిన స్థలం అక్కడ జరిగిన మ్యూజిక్ అండ్ డాన్స్ ఎంటర్టైన్మెంట్లో నేను పాడిన స్థలం అన్నీ గుర్తుకు అది దాటాక భోగందాని చెరువు చెరువు తవ్వించిన భోగంది కూలీలకి డబ్బివ్వలేదట వాళ్ల శాపం వల్ల ఆ చెరువులో నీళ్లు కాకులు కూడా తాగవని చెప్పేవారు ఆ చెరువు నానుకునే తిమ్మాపురం నాయనగారి తోట అందులో కొల్లలుగా మల్లెపువ్వులు కనకాంబరాలు జ్ఞాపకం వచ్చాయి ఆ పువ్వులు మోపులాగ పెట్టుకొని ఆ పువ్వులను మోపులాగా తల్లో వారమ్మాయిలతో ఆడుకోవడానికి జున్ను తినడానికి తరచూ ఎద్దుబండిలో అక్కడికి వెళ్లేవాళ్ళం ఇవి జ్ఞాపకం చేసుకుంటుంటే తిమ్మాపురం దాటిందని డ్రైవర్ చెప్పేవరకు మాకు తెలియలేదు కాకినాడ అంతవరకు ప్రాకింది ఇంతలో చిత్రాడ వచ్చింది నా చిన్నప్పుడు పిఠాపురం వెళ్లడానికి రైళ్లు బస్సులు కూడా లేవు రెండెడ్ల బండిలో వెళ్లేవాళ్ళం రాత్రి భోజనాలయ్యాక కాకినాడలో బండెక్కితే తెల్లవారుజామున పండూరు చెరువు దగ్గర బండాపి అక్కడమ్మే వేప పుల్లలో గానుగు పుల్లలతోనో పళ్ళు తోముకొని చిత్రాడ వెళ్ళి రైతు దుమ్మాలబ్బాయి ఇంటి అరుగు మీద చాపలేస్తే కూర్చొని ఎదురుగా ఉన్న పెసరట్ల కొట్లోంచి రైతు ఇంటి ఆవు నేతితో వేసిన పెసరట్లు తిని వెన్న తీసిన మజ్జిగ త్రాగేవాళ్ళం అప్పుడు తిన్న పెసరట్లట్లాంటివి ఈ డెబ్భై తొమ్మిదేళ్ల జీవితంలో మరెప్పుడూ తెలియదు ఇవన్నీ నెమరేసుకునేలోగా పీఠాపురం చేరా పిఠాపురం మా అమ్మ నాన్నగారు మామయ్యల ఊరు మా అమ్మవైపు తాతలు దేవులపల్లివారు పిఠాపురం సంస్థాన ఆస్థాన కవులు నాన్నగారి వైపు తాతలు వింజమూరి జమీందారులు ఆ సంస్థానంలోనే దివాన్గిరి చేసినవారు వారిల్లు బంజారా రోడ్డు మొదల నుంచి చివరి వరకు అంటే ఒక ఫర్లాగు దూరం ఉండేదట నా మేనల్లుడు శర్మని ముందు నాకు దేవుడి దర్శనం చేయించి తర్వాత పాడేచోటికి తీసుకెళ్లమని అడిగాను అందరం కుకుటేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళాం ఎంతో పురాతన దేవాలయం నా పూర్వీకులు కులిచిన దేవుడు డెబ్బై ఏళ్ల నా అమ్మమ్మలు నాయనమ్మలు లక్షవొత్తుల పూజ లక్షపత్రి పూజలు కార్తీక మాసంలో ఉసిరి చేసిన వంటలు అవి తిన్న ప్రదేశాలు చూసినప్పుడు నా చిన్నతనం ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చింది గుళ్ళో స్వామి దర్శనం ఆనంద ఆనందభాష్పాలు రాల్చాను పూజార్లకి నేను ఫలానా అని తెలిసాక తమ్మన్న శాస్త్రిగారి దౌహిత్రివా అంటూ నన్నంకా గౌరవించారు ఆ పాటకచేరీ కన్యకాపరమేశ్వరి గుళ్ళో ఏర్పాటు చేశారు పిఠాపురం చిన్న ఊరు అవడం వల్ల ఏ విషయమైనా ఇట్టే పాకుతుంది నా పాటకి పిఠాపురం రాజావారి తాలూకు బంధువులు ఊర్లో ఉన్న పెద్దలు నా బంధువులు మిత్రులు తదితర్లు వచ్చారు పిఠాపురం నాకెంతో ఇష్టమైన ఊరు నాకు జానపద సంగీతాన్నిచ్చిన ఊరు నా తొమ్మిదవ ఏటే మామయ్య కృష్ణశాస్త్రి పాటలకు సంగీతం కూర్చి భావగీతాలని మొదలుపెట్టాను ఆంధ్రాలో భావగీతాలు పుట్టిన ఊరు మహారాజావారి అమ్మాయిలతో ఆడుకుంటూ పాడుకుంటూ అమాయకమైన చిన్నతనాన్ని గడిపిన ఊరు అటువంటి మా పిఠాపురంలో పాడుతుంటే నాకు ఎక్కడలేని ఓపిక ఉత్సాహం శక్తి వచ్చింది ఈ నా వయసులో కూడా బాగానే పాడాననిపించింది ఈ ఆనందంలో ఓ చిత్రమైన అనుభూతి కలిగింది వాట్ ఈస్ ది ఫీలింగ్ ఇమ్ మీ అని అది ఆత్మ సంతృప్త ప్రజ్వలిస్తున్న బలమా ఈ బలానికి డబుల్ ఎడ్జ్ ఉంది ఒకప్పుడు పొగడ్తలతో పదపద అని పైకి పంపుతున్నట్టు అంటుంది పీఠాపురంలో కచేరి అనగానే నా మేనల్లుడి కుటుంబంతో కాకినాడకు వెళ్ళి ముచ్చటగా మూడు రోజులు నాకు ఇష్టమైన వంటలతో విందులు ఆరగిస్తూ బంధుమిత్రులతో గడిపాను ఈ బంధువులందరూ నా పాట వింటూ రాత్రి పన్నెండైనా కదిలేవారు కాదు కాకినాడలో ముఖ్యమైన పని కాజాలు కొనడం అవయ్యాక బంధువులందరూ సాగనంపగా సర్కార్ ఎక్స్ప్రెస్ ఎయిర్ కండీషన్ స్లీపర్ కోచ్లో ఎక్కాను నీకు పై బెర్త్ ఇచ్చారు కండక్టర్తో చెప్పి మార్పించుకో అన్నాడు నా మనవడు ట్రైన్ కదిలింది ప్రక్కనున్న రెండు బెర్త్ల సీట్లో కూర్చున్నాను కండక్టర్ కంటూ ఓ నిర్దేశిత ప్రదేశమున్నా ఎందుకో సామానుతో నా వింగులోకొచ్చి నాకెదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు నమస్కారమమ్మా మీరి దేవి ఉపాసకులా అన్నాడు నేను ఆశ్చర్యపోయినా ఎందుకలా అడిగారు అన్నాను మీరు సాక్షాత్ దేవీ స్వరూపులు ఎనభై ఏళ్ల వయసులో ఇలాగున్నారంటే ఆ దేవి కటాక్షమే అన్నాడు నేనొక నవ్వు నవ్వి ఊరుకున్నాను మాట్లాడకపోవడం గమనించి నెమ్మదిగా లేచి మరొక సీటుకు వెళ్ళి కూర్చున్నాడు మ్యూజికల్ చైర్స్ గేమ్లో లాగా ధన్మని మరొకతను వచ్చి కండక్టర్ ఖాళీ చేసిన సీట్లో కూర్చున్నాడు నాతో మలయాళంలో మాట్లాడబోయాడు సారీ ఐ డోంట్ నో యువర్ లాంగ్వేజ్ అన్నాను నువ్వొచ్చు మలయాళం స్త్రీలాగున్నావు మా మలయాళం స్త్రీలే ఎనభై ఏళ్ళు వచ్చినా బాగుంటారు అన్నాడు ఇంగ్లీష్లో సంభాషణ సాగించకుండా సాగనంపాను రాజమండ్రి వచ్చింది ఎవరో రెండు కప్పుల కాఫీతో వచ్చి నా ఎదురుగా కూర్చుని త్రాగండి అని నాకొక కప్పు అందివ్వబోయాడు ఇలాగ ఎవరో ఇచ్చింది తెలుసుకోకూడదని తెలుసున్నా కాఫీ కోసం ఎదురు చూస్తున్న నేను తీసుకోక తప్పలేదు డబ్బే ఇవ్వబోతే వారిస్తూ ముందుగా మీరు ఏ విటమిన్స్ వేసుకుంటారో మాకు చెప్పండి యోగాసనాలు కూడా వేస్తారా అన్నాడు వీడెవరు పిచ్చివాడు కాడు కదా అనుకుంటూ మీరు మెడికల్ రిప్రజెంట అనుకుంటాను అన్నాను లేదండి కంపార్ట్మెంట్లో అందరూ మీకు ఎనభై ఏళ్ళు అని చెప్పుకుంటుంటే ఆశ్చర్యపడి మీ స్పెషల్ డైట్ ఏమిటో ఆ కిటుకు తెలుసుకుందామని అలా అడిగానంతే అని వెళ్ళిపోయాడు ఒక ఆవిడ బాత్రూమ్కి వెడుతుందో వాకింగ్ చేస్తుందో తెలీదు నన్ను చూస్తూ అటూ ఇటూ నడిచి ఆగి వయ్యానంగా ఫోజిస్తూ మీరు సినిమాల్లో నటించారు కదూ నా చిన్నప్పుడు మీ పిక్చర్స్ చూశాను ఎనభై ఏళ్ళు వచ్చినా మీరు అలాగే నా చిన్నప్పుడు చూసినట్టే ఉన్నారంటే నమ్మండి అంది నేను సినిమా స్టార్ని కానండి అన్నాను లేదు చూశానని పట్టుపట్టింది ఒప్పుకోకపోతే వెళ్లేలాగా లేదు గత్యంతరం లేక టీవీలో చూసుంటారు అన్నాను హమ్మయ్యా అవునండి మీకు నిజంగా ఎనభై అంది జవాబు నా తెచ్చిపెట్టుకున్న నవ్వే ఈవిడ వెళ్ళాక నాకు కొంచెం అనుమానం వచ్చింది ఎందుకు ఇంతమంది పదే పదే నా వయస్సును గురించి మాట్లాడుతున్నారు నాకింకా ఎనభై ఏళ్ళు రాలేదే అయినా నా వయస్సు విషయం వేళకెందుకు ఉండబట్టలేక కండక్టర్ని అడిగాను వీళ్ళందరూ ఎందుకు నాకు ఎనభై ఏళ్ళు అంటున్నారు అన్నాను కండక్టర్ నవ్వుతూ అదేమిటమ్మా మీ పేరు వయస్సు కంపార్ట్మెంట్కు తగిలించిన లిస్ట్ బోర్డులో ఉంది చూసుకోండి అన్నాడు అమ్మా నా మనవుడు చేసిన పని అన్నమాట కంపార్ట్మెంట్లో వాళ్ళందరూ నేను చెన్నైలో దిగే వరకు నా నాకే చిత్రంగా చూస్తూనే ఉన్నారు ఒకరు మల్లెపూలిచ్చారు మరొకరు పళ్ళు ఇచ్చారు కండక్టరు భోజనం కావాలా అన్నాడు బాగుంది నేను సన్యాసి బట్టలు వేసుకొని దేవీజీలాగా కూర్చుంటే డబ్బులు కూడా పడేవేమో విజయవాడలో ప్రసూన కృష్ణకుమారి భోజనము స్వీట్సు తెచ్చారు అభిమానుడు ఓ జర్నలిస్టు నా కంపార్ట్మెంట్కే వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేశారు ఇవి చిన్న విషయాల్లాగా కనపడవచ్చు నాకు మాత్రం ఆనందం ఇచ్చేది ఇవే నాకు ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించేవి ఇవే ఎనభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అన్నవారందరూ నాకు పదేసేళ్లు తగ్గించి పద్దెనిమిదేళ్ల పడుచులాగా తయారు చేస్తున్నారు పొగడ్తులు నాకు చాలా ఇష్టం అవి విటమిన్స్ లాంటివి ఎంతో ఫలాన్ని చేకూరుస్తాయి సునాయాసంగా పైకి ఎగురుతున్నట్టు అనిపిస్తుంది చెన్నై స్టేషన్కి నా మనవుడు సిద్ధార్థ వచ్చాడు ఆ ఊళ్ళో మరో నెల్లాళ్ళున్నాను విందులు గౌరవాలు టీవీ ప్రోగ్రాంలు ఇంటర్వ్యూలతోటే సరిపోయింది లక్ష్మీ రఘురామయ్య ఇంట్లో రుచికరమైన విందు జరిగింది రామలక్ష్మి ఆరుద్ర మొదలైన రచయిత్రులొచ్చారు నా స్వీయ కవిత ఒకటి చదివాను నాకు డెబ్భయో పడిలో రెండు క్రొత్త జాబులొచ్చాయి ఏదో వ్రాయాలనిపించడం వంట చేయాలనే సరద వీటికి మందు చేసేయడమే స్త్రీ సేవా మందిర్ గోల్డెన్ జూబిలీ సందర్భంగా నన్ను గౌరవింపజేశారు కొన్ని జాతీయ గీతాలు కూడా పాడాను చెన్నై టీవీ ఇంటర్వ్యూ చేశారు అందులో కూడా కొన్ని పాటలు పాడాను మూడు నెలలు ఆనందంగా గడిపి అమెరికాకు మరళి వచ్చాను అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉందో నా జీవిత వైకుంఠపాళి ఆటలో ఇంకా పాముల నోట్లో పడలేదు అంటే శరీర వ్యాధులతో బాధపడలేను నిచ్చెం లెక్కే బలం లేదు నిత్యం లెక్కే బలం అవకాశాలు అనగా జీవితాన్ని ఉత్సాహపరిచేవి కరువవుతున్నాయి పెద్దపాము నోట్లోపడి మళ్ళా జీవితం మొదలెట్టలేను నిజమైన బాల్యం ముచ్చట కాని సెకండ్ చైల్డ్హుడ్ ఏమానందం కళాకారుల జీవితాలు ఏదో ధ్యేయం చుట్టూ అల్లుకొని ఉంటాయి వారనుకున్న గమ్యస్థానం చేరాలంటే వారిని ఉదృక్తపరిచి ప్రభావితుల్ని చేసే ప్రచండ ఉద్యమాలో మహావ్యక్తులో వెనకల ఉండాలి కళాకారులకి శక్తి ఉన్నంత మాత్రాన సరిపోదు ఆ కళను గుర్తించే మనుష్యులు ప్రదర్శించే అవకాశాలు పెంపొందించే కళాభిమానులు కావాలి నా దృష్టం వల్ల ఇవి అన్నీ కూడా నాకు సమకూరాయి నా సంగీత విద్యను నేర్పించి పెంపొందించిన నా తల్లిదండ్రులు గురువులు సదవకాశాలిచ్చిన సంగీత సాహిత్య సభలు బ్రహ్మ సమాజపు సన్నివేశాలు తదితర సంస్థలు ఆల్ ఇండియా రేడియో మద్రాసు విజయవాడ హైదరాబాదు ఢిల్లీ కటక్ విశాఖపట్నం భోపాల్ రాజకోట దూరదర్శన్ మద్రాసు ఢిల్లీ హైదరాబాదు వారికి నేను సర్వదా కృతజ్ఞురాలని ఏ భగవంతుని కటాక్షమే సంగీత కళ అంతులేనిది అపారం అనంతమైనదిను సంగీత కచేరీకి ముగింపు మంగళం పాడడం జీవితానికి ముగింపు భగవంతుని నిర్ణయం నా జీవితంలో సంగీత కచేరీకి ముగింపు మంగళం పాడడం జీవితానికి ముగింపు భగవంతుని నిర్ణయం నా జీవితంలో ఎందరో కళాభిమానులు సంగీతజ్ఞులు హితులు సన్నిహితులు నా సంగీత కృషిని గుర్తించి నా కళకు ప్రోత్సాహమిచ్చి చేయూతనిచ్చి సదుద్దేశంతో సగౌరవంగా నన్ను అందలం ఎక్కించారు నేను అర్హురాల్నే అయితే నా ఆనందంలో తొందరపడి ఎక్కువ మెట్లెక్కుతున్నానేమో జీవితంలో చాలా మెట్లే ఎక్కాను ఇంక ఓపికలేదు అలసిపోయాను క్రిందకీ దిగలేను ఇంకా ఎంత దూరం వెళ్లాలో తెలియదు పూర్వపు ఘనతను తలుచుకుంటూ లేని ఓపికను తెచ్చుకుంటూ ప్రజ్వలిస్తున్న బలంతో ఆత్మబలంతో మెట్లు పైకి ఎక్కుతున్నాను ఎక్కాలి తప్పుతూ గమ్యస్థానం చేరాలి ఇవి మరణానికి మెట్లేమో అక్కడేముందో చిదంబర రహస్యం కదా ఇటీవల ఇండియా వెళ్ళివచ్చాక నా అనుభవాన్ని ఆటోబయోగ్రఫీలో వ్రాసుకున్నాను దానిని ఒక వ్యాసంగా తయారు చేయాలనిపించింది రాశాను